సంకీర్తన నాలుగు వందల తొంభై ఎనిమిది అంచిత పుణ్యులకైతే కానని అజ్ఞానులకు కర్మమే దైవము ఆనిన బద్దులకు దేహమే దైవము మానని కాముకులకు మగువలే దైవము పాని పట్టి వారి వారి భ్రమమాన్పవశమా ఏమీ ఇరుగని వారికి ఇంద్రియములు దైవము దోమటి సంసారికి ఊరదుర దైవము తామసులకెళ్లాను ధనమే దైవము పామరుల బట్టినట్టి భ్రమ పాపమా ధరహంకారులకు తాతనే దైవము దరిద్రుడైన వారికి దాత దైవము ధరనహంకారులకు తానే దైవము దరిద్రుడైన వానికి దైవము ఇరవై మాకు శ్రీ వెంకటేశుడే దైవము పరుల ముంచిన ఎట్టి భ్రమ పాపవశమా